్రతకటము భూరిశ్రవుడు చా చావటము దైవలీల సుమాని అని ఆశ్చర్యపోతూ ఉన్నారట ధృతరాష్ట్రుడు అడిగాడు ఆహా సంజయుడా అనేక మంది యోధులను ధిక్కరించి ఆ ఈ ప్రకారంగా వచ్చినటువంటి సాక్షికని పరగొట్టాడు అంటే భూరిశ్రవుడు మహాయోధుడే సుమ అయ్యా అడిగాడు దానికి ఒక విశేషం ఏమంటే పూర్వము తాత ఆ సినీ అనేటటువంటి వాడు సాచ్చాత భూరిశ్రముని యొక్క తండ్రి బాహ్లీకుడు వాళ్ళిద్దరూ కూడా ఒకనొక ఆ స్వయంవరంలో ఒక స్త్రీ నిమిత్తమై యుద్ధం చేశారు అటు సమయంలో శనివరుడు అతన్ని పరద్రొక్కి ఆ కొంచెముగా పరాభవించి చుట్టూ అలా శిరస్సుని కలిపి వదిలేశాడు ఈ పరాభవాన్ని భరించలేక ఆ బాహ్లీకుడు పోయి తపస్సు చేశాడు తపస్సు చేసి ఆ శని ఓడించాలి అనేటటువంటి ఉద్దేశం చేత తపస్సు చేస్తే శని వెళ్ళిపోయాడు ఆయన కొడుకు కూడా పోయాడు అప్పటికి అతని మనమన్న నీ కొడుకు జయించుతాడు పమ్మన్నాడు అందుచేత ఇప్పుడు సాక్ష్యకిని భూరిశ్రవుడు జయించాడు కాని సాక్ష్య ఏతన్మాత్రుడు కాదు సుమా అన్నాడట ఆ ప్రకారంగా భీముని యొక్క పరాభవం అయిపోయింది కనుని చేతులు సాక్షికి యొక్క ఆ పొంగు కొంత అణి అణిగిపోయిందట ఎందువలన అంటే కృష్ణ బలం ఉద్రేకించిందట అర్జునుని ఎందు సాక్ష్యకి ఎందు భీముని ఎందు కూడా ఆ రోజున అచ్చల రేగి చేశారు మిగిలినటువంటి యోధులు ఎవరు రాకపోయినప్పటికీ మాదేననుకుంటూ ఉన్నారట కర్ణుని చేతిలో పరాభవము ఆ భీమును సాక్షికి భూరిశ్వని చేతులు అతి సమయంలో ఆ దారు చెప్పినటువంటి రీతిలో ఆ పాంచజన్యమునందు చక్రవాగ రాగంతో స్వామి ఊదాడట దారుకుడు తీసుకొని వచ్చాడు ఒక రథాన్ని అతని ఒక తమ్ముడు ఇంకొక రథం తీసుకొని ఆ యుద్ధ భూమిలోకి దిగారట దాని మీద సాక్ష్యకి ఎక్కాడు రకాల అయినటువంటి స్వామికి ఇదంతా తెలుసు గనక ముందే చెప్పి ఈ ప్రకారంగా నువ్వు సంసిద్ధంగా ఉండవలసింది అని ఆ రథం మీద సాక్షికి బయలుదేరాడు అట్టి సమయంలో ఇక చూశాడు అనేక యోధులు వచ్చి మధ్యలో మధ్యలో అడ్డుపడుతూ ఉన్నారు సూర్యాస్తమయం కాబోతూ ఉన్నది ఇంకా ఆ రెండు పర్లాంగులు లేకపోవలసినటువంటి అవసరం ఉన్నదట అర్జున అయిపోయింది సూర్యాస్తమయం కాబోతూ ఉన్నది ఎలాగుక సందో పాక సంద నీ కయ్యపు చాకచక్య మెల్ల జూపి పాక శాసన దననా చరమగిరికి వ్రాల చూడు నంభో జాకిత బింబము చరమగిరిగి వృాల చూడు అంబోజాకిత బింబము కురికొని యోధుల నెటు మరలిందు బాణముల వరపెదవు సాద్ది నెగటి నెరపెదవు పాక శసన నందన నా పలుకులు నన్ను కొలుసు వెంకటాక్షునకు ప్రీతిగా నన్ను కొలుసు వెంకటాక్షునకు ప్రీతిగా అంచగమును నరుకు పాక నందన పలుకులు వినుమా అర్జున సూర్యాస్తమయం కాబోతున్నదయా ఇంకా ఎప్పుడు నువ్వు సైంధవుని సమీపించేది నీవు గనక తాకపోయినట్లయితే చెప్పు నేను మాయా ఉపాయం చేత సైంధ్ర నడికించుదా అంతేగాని ఇంకొక రకంగా జరగటానికి వీళ్ళేదు ఏమిటన్నాడేట స్వామి ఆ చేస్తూనే ఉన్నాను కదా ఏమిటి చేసేది చేయటం చేయకపోవడం నాకు అనవసరం చెప్పు లేకపోతే మాయోపాయాన్ని నేను బందుతాను చెద్దాం నా పరాక్రమం అంతా కూడా వ్యాజంతో కూడిపోతుంది అర్జునుడు నరికలేకపోతే ఆ స్వామి మాయోపాయం చేత నరికించాడు అని అంటారు కదా అంటారు మరి నరుకు నీ కాదన్నానా నీ మళ్ళ కాదు చూపుతాను నా ప్రతాపము ప్రజ్ఞ చెద్దం తమ ఇచ్ఛ ఎలాగైతే అలా అని శ్రీకృష్ణుండకు మాయాతిరము కల్పించను అని విని శ్రీకృష్ణుండకు మాయాతిరము కల్పించను కొనబు మీద మా తండ మండలము గుంగి నట్టు కనిపించను కొనబు మీద మా తండ మండలము గుంగినట్టు కనిపించను అదికని గౌరవులకి గెలిచిది మని ఆనందం ఉనరేగి అదికని గౌరవులకి గెలిచిది మని ఆనందం బునరేగిండగా బొబ్బలి మునరేగి అడ్డుకున్నాడట అందరికి చూస్తూ ఉండగా ఆ కనిపించింది అస్తమించినట్లుగా పశ్చిమ సముద్రములో వాలితే ఎలా ఉంటదో సూర్యబింబం ఆ ప్రకారంగా వెళ్ళిపోయిందట సుదర్శన ఆయుధమునకు చాటునకు అయిపోయింది సూర్యాస్తమయం అయిపోయింది అని ఒక్కసారి లేచారు గౌరవులు అధికని గౌరవులుచి ఆనందంగి పదపడి ఫల్గునుడి నను బలు సింధుపతి అబ్బము చూసం గాంధీ అంబరుడి దేశమయమని గాంధీ అంతట ఫల్గునుడు ఆగ్రహమున దివ్యాస్త్రం ఒకటి సంధించను తింట చే సింధు పరిశరమును ఖండించ పెట్టినట్లుగా ఆ రథం మీద నిలబడి పశ్చిమతి కూరకు చూస్తూ ఉన్నాడు సైంధవుడు అర్జున అదిగో కనపడుతూ ఉన్నది సైంధవుని యొక్క శిరస్సు ఒక దెబ్బకు తెగిపోవాలి అడ్డేమీ లేదు కదా వేసాడు ఒక దెబ్బకు తెగిపోయింది అన్యాయం అన్యాయము అర్జునుడు అధర్మానికి వచ్చాడు సూర్యాస్తమయం అయిన తరువాత నరికాడు అని అంటూ ఉన్నారట కౌరవులందరూ కూడా అతి సమయంలో ఆ సుదర్శన ఆయుధాన్ని తొలగించాడు స్వామి కనపడుతూ ఇంకా రెండు బార్ల ప్రొద్దు చక్కగా కనపడుతూ అందరికీ కూడా ఏమిట్రా ఇది అందరికాలకి ఏమైనా మసుకొచ్చిందా సూర్యుడు మరల ఏమైనా ఉదయించాడా ఉదయించిదే తూర్పు దిక్కును ఉదయించాలి మరి ఇంతమంది అదృశ్యమైనట్లుగా కుంకినట్లుగా కనపడింది కాని ఎవరికి ఏం తెలియదు ఎలా జరిగినదు అట్టి సమయంలో అర్జున ఈ శిరస్సు మాత్రం క్రింద పడినవి స్వామి ఎలాగూ ఏం చేయమంటావు పైకి లెగ్గొట్టాడట ఆ క్రింద నుంచి పైకి పైనుంచి ప్రక్కలకి అనేకమైనటువంటి దివ్యాస్త్రముల చేత ఆ కొడుతూ ఉన్నాడు స్వామి ఇలా ఎంతసేపు ఎంతసేపు లేదు కాని ఆ వృద్ధక్షత్రుడు అని ఇతని యొక్క తండ్రి సమంతక పంచకం తీరములు డె ఆమెడ మైల దూరంలో ఉన్నాడు వాని ఒళ్ళో పడేటట్టుగా కొట్టాలి ఏ దిక్కుని ఉన్నాడని ఎటు కూర్చుని ఉంటాడు ఒడిలో ఎలా పడుతుంది దివ్యాస్త్రముల యొక్క గొప్పతనం అది ఆ పాశుపతాస్త్రాన్ని సంధించు రాత్రిచ్చాడు కదా సాంభమూర్తి చిత్తం ఏమిటి అంటే ఆ అతని తండ్రి ఉన్నాడే వృద్ధక్షత్రుడు అని అతనికి గగనవాణి వినిపించిందట ఏ మరొపాటుగా ఉండగా నీ యొక్క కుమారుని శిరస్సు తెగిపోతుంది అని గగనవాడి బలికిందట అతి సమయంలో ఎవరైతే నా యొక్క కుమారుని శిరస్సు భూమి మీద పడగొడతారో వాడి శిరస్సు వెయ్యి వ్రక్కలవ్వాలి అని వాడు ఒక వరాన్ని సాధించి పెట్టాడు అందుచేత వాడి ఒళ్ళోబడేటట్టుగా కొట్టి చిత్తం ఆ పాశపదాస్త్రాన్ని సంధించాడు సంధించితే అలా పట్టింది పట్టి తీసుకుపోయి ఆ కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు ఇలా బట్టి ఆ త్వర మీద పెట్టిందట ఒక గంతేసి లేచాడు ఏంటో పడిందని శిరస్సు క్రింద వాడి శిరస్సు వేయు రక్కలై పగిలిపోయినాయి వాడికి తెలుసు ఆ తెలియనిది గనక ఏ ఎవరిని ఏ రూపంలో ఆ చక్క చెయ్యాలో అప్పుడు పడిందటి మొండెం అప్పటి వరకు నిలబడే ఉన్నది కరలా అప్పటి వరకు కూడా నిలబడి ఉన్నదట ఆ అట్టి సమయంలో సైంధవుడు ఎప్పుడైతే తెగిపోయాడో చేశాడట ఒక సింహనాథం భీముడు నలభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ధర్మరాజ్యవులు వినిపించిందట ఆహా తెగిపోయి ఉంటారు సుమా ఆ సైంధవుడు తెగి ఉంటాడు కదా అని ఆనందపడ్డాడు దాన్ని మరలించి తిప్పి తీసుకొని వస్తూ ఉన్నారు ఆ గుట్టలు పడి ఉన్నాయట అర్జున నీ యొక్క భుజ బలం చేత తిగిపోయినటువంటి సైన్యం చూడవలసింది అని వరసనే చూపించుతూ వస్తూ వచ్చి ఆ ధర్మరాజు యొక్క పాదముల మీద పడ్డారట సాక్ష్యకి భీముడు ఆ అర్జునుని యొక్క రథ రక్షకులు ఉంటారు యుత్తమౌజుడు యుధామన్యుడు అని ఆ వాళ్ళు కూడా పంచాల రాజులు ఎప్పుడు రక్షణగా వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు మహాయోధులు వీరందరూ వచ్చి ఆ ధర్మరాజు బాదముల మీద పడి నమస్కరించితే స్వామి అంటాడట ధర్మనందన నీ యొక్క సత్య గరిష్ట చేత నీ ధర్మం చేత ఈరోజు సైంధుడు తెగిపోయాడు సుమా అన్నాడట అంటే ఆ ధర్మరాజు అంటాడట స్వామి నా ధర్మమా అక్కడ ధర్మము నిజ దీప్తి చే లోకనికరంబు వెలిగించు కమలాప్తబింబం గప్పివైచి కత్తి టిత్తి దోషణము చంద నిలు బంగ గుర్రాల నీటబెట్టి సింధునాదు సరము ఖండింపజేసి ఫల్గుణునకు వాసిగుర్చి మమ్ము బ్రోచినావు మధువైరి నీదు సామర్థ్యమునకు దయకుమారు గలదే తన యో గెల్నిలో మాకు ఎదురులేదు ఇంతమంది సైన్యాన్ని ఈ కృష్ణార్జునులు ఏమి చేస్తారు అనేటువంటి భావం చేత ఉన్నటువంటి ఆ ద్రోణుని యొక్క ఉత్సాహమునంతా కూడా భగ్నపరచిండేసి వచ్చినటువంటి ప్రమాదం లేదు నిన్ను రక్షించుతాను సుమాని అన్నటువంటి ద్రోణుని యొక్క వాక్యమును వ్యర్థపరిచి నిజ దీప్తి చేకబంబు వెలిగించు కమల అప్తబింబంబు గప్పివైచే ఆ తన యొక్క కాంతి చేత జగత్తులని కూడా వెలిగించేటటువంటి సూర్యబింబాన్ని కప్పవలను అంటే ఎవడికి సాధ్యము స్వామి కత్తి దూషణుతములు గుర్రాల నేటబెట్టి సైన్యములందరూ కూడా దిగ్భ్రాంతి పడి చూస్తూ ఉండేటట్లుగా ఆపి వచ్చి యుద్ధ మధ్య రంగమునందు ఆ గుర్రములకు నీరు పెట్టించి అర్జునుని యొక్క ఖ్యాతికి నిలిపి సింధునాదు ఖండింపజేసి ఫల్గుణకు లేకపోతే సాధ్య కదా అర్జునుడు పోతే మేము బురదగలుగుతామా అలా మమ్మల్ని అందరినీ నిలబెట్టినటువంటి మహాపురుషుడవే నా ప్రతాపము నా పుణ్యం ఏమిటి నా బోధ అన్నాడట కాదనేవయా ఆ నీళ్ళు సామాన్యుడువా పద్యాలు ఆ బావగారు ప్రతిజ్ఞార్జున రాశారు చిత్రాంగతతో సమానమైనటువంటి స్థాయిలో అది ఆ పద్మవ్యూహ శకట వ్యూహములకు సంబంధించినటువంటి గాథ మూడు పద్యాలు కంఠస్థం చేశాను కానీ దాటిపోయి చివరకు చేశారట పాండవులందరూ కలిసి స్తోత్రము ప్రతిజ్ఞార్జనలో బావగారు రాశారు ఆ పద్యాన్ని మాత్రం ఒకదాన్ని చదువుతాను ీలంబుద శరీర నిగమాచార అఖిల లోకాదార అదవి గంగేయమయ సంహరణ కరుణాలా కల విశ్వని స్తోత్ర విశ్వ పూజా భద్ర జల జాత నేత్ర స్వేచ్ఛా చరిత్ర కళ్యాణమయ శుభనామ యూకులంబు ది సోమయాజి భీమా భక్తజన పాళిసు పర్వపాలిటక సీ మురారి సరస వృందావన విహారీ చక్రధారీ ఆ పాండవులందరూ కలిసి శ్రీకృష్ణ స్వామిని స్తోత్రం చేశారు మంగళము రుక్మిణి వరమంగళమానంద మధుసూదన సన్మంగళము దేవకీ సుత మంగళమివి నీకు భక్త మందార హరి హరి జీమారమణ గోవిందరి గణదాసరీ మంగళము మాధవోనకు మంగళము మంగళము మాధవోనకు ఇంగి తములు అజు పండు మంగళము మంగళము మాధవోనకు ఇంగి తములు అజు పండు రంగనాదునకు జయము జయము పాల కడలు జయను నాగును జయము జయము పాల కడలు జయను నాగును స్వయం గో మాపు మా కళ్యాణమా కళ్యాణమా కళ్యాణోగో కళ్యాణుకోడి బాడ పొరనివాడి బాడ పొరనివాంగళదాసోషణకు కళ్యాణమా కళ్యాణ महर्षि श्री वेकटदास स्वामी वारी सामजमन को समस्त हरिदास